తిరుమల లీలామతం పదకొండవ అధ్యాయం పరీక్షిత్తుని బతికించే కాశ్యపుడు ఆత్మారాముడనే బేద బ్రాహ్మణుడుండేవాడు కుటుంబం పెద్దది ముసలి తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత భార్యా బిడ్డల పోషణ చేతిలో చెల్లిగవ్వ లేదు ఏం చేయాలో పాలుపోని స్థితి ఎవరో చెప్పారు నీ దారిద్ర్యం తీరాలంటే ఒకే ఉపాయం వెంకటాచలం వెళ్లి తీర్థాల్లో స్నానం చేసి వరాహ దర్శనం చేసుకుని శ్రీనివాసుని సేవించుకుంటే దారిద్ర్యం పోతుంది మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని అంతే వెంటనే బయలుదేవి వెంకటాచలానికి వెళ్ళాడు ఆత్మారాముడు యాత్రలో భాగంగా వెంకటాచలంలోని పదిహేడు తీర్థాలలో స్నానం చేశాడు దాని ఫలితంగా అతనికి సనత్కుమారుల సాక్షాత్కారం అవుతుంది సనత్కుమారులు కూడా మనోనియామకుడే ఆయనకు తన పరిస్థితి వివరించాడు సనత్కుమారులు తమ తపశక్తితో ఈ ఆత్మారామని జన్మ వృత్తాంతం తెలుసుకున్నారు చేసిన పాపాలు చాలానే ఉన్నాయి వాటి వల్లనే అతనికి ఈ దారిద్ర్యం అని తెలిసింది మనం దానం చెయ్యం పైగా ఇంకొకరు చేస్తుంటే చూడలేం చూస్తూ ఊరుకోలేం వారిని కూడా దానాలు చేయొద్దని వారిస్తాం అంతెందుకు ఇంతెందుకు దానం వీడికెందుకు వాడికెందుకు అని ఏదో ఒకటి చెప్పి దానం చేసేవాడికి కూడా ఆటంకాలు కల్పిస్తాం చేసే శక్తి ఉండి దానాలు చేయకపోయినా చేసే దానాలు పేరు కోసమో డాంబికానుకో చేసినా చాలా శక్తి ఉన్నా కొద్దిపాటి దానం చేస్తే రావాల్సిన పుణ్యం రాకపోగా పాపం కొంత వచ్చే అవకాశం వస్త్రదానమో గృహదానమో అన్నదానమో ఆభరణ దానమో తర్వాత జన్మలలో దారిద్ర్యం తప్పదు ఆత్మారాముని విషయం కూడా అదే అతను ఏ దానమూ చేయలేదు చేసేవారిని కూడా అడ్డుకునేవాడు పోని సదాచార్య అంటే అలాంటి సాధనా చేయలేదు సదాచారిగా ఉండి విధి నిషేధాలు పాటించి భగవద్భక్తునిగా ఉంటే అది మోక్ష సాధనకే కాదు లౌకిక సంపత్తు కూడా ఇస్తుందని శాస్త్రం చెప్తుంది అటువంటి పూర్వపుణ్యానికి నోచుకోకపోగా దానాలు చేయక చేయనివ్వక పాపాలు పెంచుకున్న ఆత్మారామునికి సనత్కుమారులు వ్యూహలక్ష్మీ మంత్రం ఉపదేశం చేస్తారు భగవంతుడు మనకు ఇచ్చిన సంపత్తు సౌభాగ్యాలన్నింటిలోకి ముఖ్యమైనది దేహం ఆ దేహమే ఐహిక ఆముష్మిక సంపత్తులన్నిటికీ సాధనం ఆత్మారాముడు లక్ష్మీ మంత్రాన్ని శ్రద్ధగా జపం చేసి లక్ష్మి ఉపాసన చేస్తాడు సాక్షాత్తు శ్రీనివాసుడే ప్రత్యక్షం అవుతాడు ఆత్మారాముని అనుగ్రహించి ఆయుషు ఆరోగ్యం ఐశ్వర్యాలను ఇస్తాడు ధార్మికంగా బతకమని ఆశీర్వదిస్తాడు దాన చేస్తూ సుఖంగా జీవితం గడుపుతాడు ఆత్మారాముడు తిరుమల తీర్థాల మహిమ శ్రీనివాసుని మహిమను అలా చూపిస్తున్నాయి పురాణాలు ఆత్మారాముడు స్నానం చేసిన తీర్థాలు ఏవో కూడా పురాణం వివరిస్తుంది కపిలతీర్థం చక్రతీర్థం విశ్వక్సేన తీర్థం పంచాయుధ తీర్థాలు బ్రహ్మకుండ తీర్థం అగ్ని తీర్థం సప్తఋషుల తీర్థాలు ఏడు మొత్తం పదిహేడు తీర్థాలలో స్నానం చేస్తాడు ఆత్మారాముడు అన్న పేరు అంతరంగంలోనే ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండేవాడన్న అర్థాన్ని సార్థకం చేసుకుంటాడు ఈనాడు దారిద్ర్యం లేనివాడు ఎవరు రకరకాల దారిద్ర్యాలతో బాధపడుతూ ఉంటాం ఆర్థిక దారిద్యం సరేసరి ఆరోగ్య దారిద్ర్యం ఆధ్యాత్మిక దారిద్ర్యం నైతిక దారిద్ర్యం ఈ రుగ్మతలు పోవాలంటే శ్రీవెంకటాచలమే శరణ్యం ఆత్మారాముని కథాపారాయణం చేస్తూ స్వామి పుష్కరణిలో స్నానం చేస్తే అన్ని దారిద్ర్యాలు నాశనమవుతాయి భాగవతంలో పరీక్షిత్తు రాజుగారి కథ అందరికీ తెలిసినదే ఆయన వేటకు వెళ్లి దాహంతో సమీక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు నేరు కావాలి అన్న రాజు మాటలు ధ్యానంలో ఉన్న మునికి వినబడలేదు రాజుకి కోపం వచ్చింది తపోవనిష్టలో ఉన్న శమీకుని మెడలో చర్చిన పాము వేసి వెళ్ళిపోతాడు ఇది ఆశ్రమంలో ఉన్న కృపి అనే శిష్యుడు చూచి శమీకుని కొడుకు శృంగితో చెప్తాడు చెప్తూ ఇది నీకు విషయం తెలియడం కోసమే చెప్పానే కానీ ప్రతీకారం చేయడానికి కాదు బ్రాహ్మణు కోపం తగదు అని కూడా చెప్తాడు కానీ శృంగి సహనం కోల్పోయి పరీక్షిత్తురాజుని ఒక వారం రోజుల్లో తక్షకుడనే సర్పరాజు కాటేసి చచ్చిపోవాలి అని శాపం ఇస్తాడు శృంగి ఇంకా బాలుడు ఎనిమిది సంవత్సరాల వయస్సు శాపం ఇచ్చే శక్తి ఎలా వచ్చింది అంటే అతని గాయత్రీ మంత్ర జపం ప్రభావమే అని పురాణం చెప్తుంది అలాగా వారం రోజులకు పరీక్షిత్తుని కరవడానికని తక్షకుడు బయలుదేరుతాడు అతనికి దారిలో కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు తారసపడతాడు కాశ్యపుడు చాలా మంత్రశాస్త్ర కోవిదుడు ఆయుర్వేదం క్షుణ్ణంగా అభ్యసించినవాడు పాండిత్యం ప్రతిభ ఉన్నాయి కానీ ప్రజాదరణ లేని చాలా పేదవాడు మాటల్లో వారిద్దరూ ఏ కార్యార్థంతో వెళ్తున్నారో ఒకరికొకరు చెప్పుకున్నారు పరీక్షుత్తుని తక్షకుడు కరుస్తాడని అతను జనిపోతే అతనిని తన ఆయుర్వేద మంత్రశక్తులతో బతికించి రాజు నుండి ధన సహాయం పొందాలని వెళ్తున్నానని కాశ్యపుడు తక్షకునితో చెప్తాడు తక్షకుడు కాశ్యపునికి అంత శక్తి ఉన్నదని నమ్మకం కాలేదు రాజు ఇచ్చే ధనం కంటే రెట్టింపు ధనం నాగమణులు మాణిక్యాల రూపంలో తానివ్వగలదు కానీ ఆ సంగతి అతనితో ముందే చెప్పడం ఎందుకని అతడి శక్తిని పరీక్షించాలని నిర్ణయిస్తాడు నీకంత శక్తి ఉందని నేను నమ్మను నేనే ఆ తక్షకుడిని నేను ఈ పెద్ద చెట్టుని కరుస్తాను ఈ వృక్షం భస్మం అవుతుంది దానిని పునర్జీవింపజేయగలిగితే నీకు శక్తి ఉందని నాకు నమ్మకం కలుగుతుంది అంటాడు తక్షకుడు సరే అలాగే అంటాడు కాశ్యపుడు తక్షకుడు ఆ వృక్షాన్ని కరుస్తాడు పూలు పండ్లు ఆకులు కొమ్మలు రెమ్మలతో కళకళలాడుతున్న ఆ పెద్ద చెట్టు భస్మం అయిపోతుంది కాశ్యపుడు మంత్రజపం చేసి భగవంతుని స్మరణ చేసి ఏ పరమాత్మ నదులు సాగరాలు పంచభూతాలు పశుపక్ష్యాదులు మానవులందు వ్యాప్తుడై చైతన్యం కలుగు చేస్తూ ఆ భగవంతుడు ఈ భస్మమందు సమావిష్ణుడై ఈ భస్మాన్ని పునర్జీవం చేసి పూర్వస్థితిని కలిగించాలి అని ప్రార్థిస్తాడు అంతే అద్భుతం ఆ వృక్షం దాన్ని ఆశ్రయించిన జీవులన్నిటితో సహా మరల పూర్వంలాగానే సజీవంగా నిలుస్తుంది తక్షకుడు కాశ్యపుని శక్తి తెలుసుకుని నీవు రాజును బతికించేది ధనం గురించి కదా రాజు వద్ద నుండి ఎంత ధనం వస్తుందనుకున్నావో దానికి రెండింతలు నేనిస్తాను రాజును బతికించకుండా నీవు తిరిగి వెళ్ళిపో అని అడుగుతాడు కాశ్యపుడు పండితుడే కాదు మంత్రశక్తి కలవాడే కాదు భగవద్భక్తుడు కూడా ఆలోచనలో పడి ధ్యానంలోకి వెళ్లి జరగబోయే దానిలో భగవద్చ్చే ఏమిటో తెలుసుకుంటాడు తక్షకుని విష ప్రభావంతో పరీక్షిత్తు మరణించటమే భగవత్ సంకల్పం అని తన యోగశక్తితో తెలుసుకుంటాడు ఎలాగూ పరీక్షిత్తు చావవలసిందే నేను వెళ్లినా చేయగలిగింది లేదు పోని ఉత్తి చేతులతో వెనక్కు వెళ్లడేందుకు తక్షకుడిచ్చింది పుచ్చుకుని వెళ్తే పోలే అన్న నిర్ణయానికి వస్తాడు కాశ్యపడు భాగవతంలో చెప్పిన తర్వాత కథ పరీక్షిత్తు రాజుది రాయోపవేశం చేసి వారం రోజులు సుకుని ద్వారా భాగవతం విని విధి శాపవశాన తక్షకునిచే కరవబడి చనిపోయాక భాగవత కథా శ్రవణామృతంతో ఉద్ధరింపబడతాడు భాగవతంలో తర్వాత కాశ్యపుడు ఏమైనాడు అతని కథ ఎలా ముగిసింది అన్నది చెప్పరు వ్యాసుల కాని ఆ తర్వాత కాశ్యపుని కథ స్కాంద పురాణంలో విపులంగా చెప్తారు వ్యాసభగవానుడు తక్షకుని నుండి నాగమణులు రత్నాలు బహుమతిగా పొందిన కాశ్యపుడు తిరుగు ప్రయాణం అవుతాడు తక్షకుడు కరిచి భస్మమైన చెట్టు మీద కట్టెలు కొట్టుకునేవాడకుడుంటాడు అతను చెట్టుతో సహా భస్మమై కాశ్యపుని శక్తితో చెట్టు బతికినప్పుడు చెట్టుతో సహా తాను పూర్వంలా పునర్జీవుడవుతాడు మొత్తం తక్షక కాశ్యపుల సంభాషణ అంతా నుండి అతడు వింటాడు ధనానికి ప్రలోభపడి కాశ్యపుడు రాజుని బతికించలేదని అందరికీ చెప్తాడు ఈ వార్త కాశ్యపుని గ్రామానికి కూడా చేరుతుంది కాశ్యపుని బంధువులు గ్రామస్తులు వార్త విని విస్తుపోయి ఖిన్నులవుతారు నీకు ప్రతిభా శక్తి ఉన్నా రక్షించడానికి బయలుదేరినా ధనాపేక్షతో రాజును రక్షించలేదు రాజు మరణానికి కారణం నీవే రాజహత్య బ్రహ్మహత్యకు సమానం క్షమించరా అని అపరాధం చేశావు అని అతను సంపదను స్వాధీనం చేసుకుని సమాజి బహిష్కారం చేస్తారు